السلام عليكم ورحمه الله وبركاته الحمد لله والصلاه والسلام على رسول الله اما بعد باب الانصات للخطبه يوم الجمعه جمع روجو خطبه جرجتنا في سميمله ومونم وحنجدم غمونا انددم عن ابي هريره رضي الله عنه ان رسول الله صلى الله عليه وسلم قال اذا قلت لصاحبك يوم الجمعه ప్రవక్త సహిమా ఇస్తున్న సందర్భంలో నీవు నీ పక్కన ఉన్న సోదరునితో మౌనం వహించు అని అంటే నీవు ఒక లఘు పని చేసిన వాణివ్వుతావు ఈ హదీత్ ధర మనకు బోధపడే విషయాలు ఎన్నో ఉన్నాయి ఒకటి ఇమా హుతుబా ఇస్తున్న సందర్భంలో జుమారోజు మనం సైలెంట్గా ఉండాలి మౌనం వహించాలి ఏ కార్యకలాపాలు చెయ్యకూడదు ఏ మాట మాట్లాడకూడదు రెండో బోధ మనకిందులో మన పక్కన ఎవరినైనా మనం చూస్తున్నామో కొందరు మాట్లాడుకుంటున్నారు ఏదైనా వృధా కార్యకలాపాల్లో ఉన్నారో వారికి కూడా మనం చెప్పకూడదు అరే ఇలా చేయకు ఓ బాయ్ హామోష్రహో మౌనం వహించు ప్లీజ్ సైలెంట్గా ఉండు అని మనం చెప్పకూడదు ఇది ఇమాం యొక్క బాధ్యత ఇమాం చెప్పాలి ఇక అతి ముఖ్యమైన విషయం ఇందులో మనకు తెలిసింది మరొకటి ఏమిటంటే ఒకవేళ మనం ఇమాం హుతుబా ఇస్తున్న సందర్భంలో వేరే ఎవరితోనైనా మీరు గమ్మున ఉండండి మాట్లాడకండి ప్లీజ్ సైలెంట్ అని మనం చెప్పామంటే మనం లఘు చేసిన వాళ్ళయ్యాము అని ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలహీ వసలం వారు హెచ్చరించారు లఘు అంటే ఇక్కడ ఏంటి లఘు అంటే ఇక్కడ పనికి మాలిన వృధా మాట అయితే చూడడానికి ఇక్కడ గమనించండి గమనించండి చూడడానికి మనం ఒక మంచి పని చేసామని అనిపిస్తుంది కదా ఒక ఇద్దరు మాట్లాడుకుంటే సైలెంట్ ఈ విధంగా మెల్లగా చెప్పేశాము మనం ఒక మంచి పని చేసాము అని మనకు ఏర్పడింది కాని ప్రవక్త ఏమంటున్నారు ఫకద్ లఘత నీవు ఒక లఘు పని చేశావు అని మరియు ఇక్కడ లఘు అన్నదానికి భావం ఇమాం హాఫిద్ బిన్ హజర్ అస్కలాని రెహమతుల్లా అలీ తెలిపినట్లు నీవు జుమా యొక్క పుణ్యాన్ని కోల్పోయావు బతలత్ ఫదీల తుజుమాతి జుమాకు సంబంధించిన ఏ ఘనత ఏ గొప్పతనమైతే ఉందో దాన్ని నీవు కోల్పోయావు అని భావం అల్లాహో అక్బర్ హురీమా ఫల జుమా జుమా యొక్క ఉందో దాని నుండి అతడు మెహరూమైపోయాడు అందుకొరకు సోదర మహాశివులారా కొన్ని ప్రాంతాల్లో మనం ఏం చూస్తూ ఉన్నాము ప్రత్యేకంగా అరబ్ ప్రాంతాల్లో అనేక మంది మన సోదరులు మిత్రులు హుద్బా అరవీలో జరుగుతుంది మనకేం అర్థమవుతుంది అది అని చిన్నపాటిగా గుంపులుగా చేసుకొని ఇద్దరు ముగ్గురు నలుగురు వెనుక కూర్చుండి పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటారు అల్లాహో అక్బర్ ఇన్నా రిల్లా ఓ ఇన్నా ఇలా రాజ్యం ఇది ఇంకా మహాఘోరమైన విషయం గమనించండి ఇక్కడ ఇద్దరు మాట్లాడుకునే వారిని మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పడంలోనే పాపం ఉన్నది జ సవాబు పుణ్యం కోల్పోతున్నారంటే ఇక ఎవరైతే మాట్లాడుతున్నారో వారు ఎంత ఘోరమైన పాపంలో ఉన్నారో గమనించండి ఈ హదీస్ ఎప్పుడైదైతే మీకు వినిపించానో సహీ బుహారీలో ఉంది హదీత్ నంబర్ తొమ్మిది అలాగే సహీ ముస్లిం హదీత్ నంబర్ ఎనిమిది ఇక సంక్షిప్తంగా మరొక హదీస్ కూడా మనం విందాము ఎవరైతే మంచి రీతిలో స్నానం చేశారో జుమ నమాజుకొరకు హాజరయ్యారో మరియు కంటే ముందు వచ్చి అల్లా అతని అదృష్టంలో రాసినన్ని రకాత్లు చేశాడు ఇది జుమా ఖుద్బా కంటే ముందు సామాన్యంగా వీటిని మనం నఫీల్ అంటాము జుమా కంటే ముందు జుమా కంటే ముందు ఇన్ని రకాతులు అని ఫిక్స్ లేదు కనీసం రెండు రకాతులు కానీ అంతకంటే ఎక్కువగా ఎన్నైనా చదవవచ్చు ఇమాం ఖుద్బా స్టార్ట్ చేసేకి ముందు వరకు సుమ్మ అన్స్వత హత ఎఫ్రూహమీన్ హుత్పతి ఎప్పుడైతే ఇమాం హుతుబా మొదలు పెడతాడో అప్పటి నుండి హుతుబా పూర్తి అయ్యే వరకు అన్స్వత సైలెంట్గా ఉన్నాడు మౌనం వహించాడు గమ్మున ఉండిపోయాడు సుమ్మ యు సలీమా ఆ తర్వాత ఇమాంతో నమాజ్ చేశాడు ఇలాంటి వ్యక్తికి ఈ జుమా నుండి మళ్ళీ వచ్చే జుమా వరకు అంతకంటే మూడు రోజులు ఇంకా అదనంగా అంటే మొత్తం పది రోజుల పాపాలు అల్లాహుతాల మన్నిస్తాడు అల్లాహోక్ గమనించండి పది రోజుల పాపాలు జుమారోజు నమాజుకు హాజరై త్వరగా వచ్చి ఎన్ని రకాతులు అన్ని చేసుకొని ఇమాంతో హుత్బా వినడంలో శ్రద్ధ వహించడం మౌనం వహించడం అలాంటి వారి కొరకు ఈ గొప్ప ఘనత ఉంది అంటే దీని ద్వారా తెలిసిందేమిటి ఒకవేళ ఎవరైనా మాట్లాడారు మధ్యలో ఏదైనా వృధా కార్యకలాపాలు చేశారు అంటే వారు జుమ్మా యొక్క సవాబును కోల్పోయారు ఇక కొందరు ఒక ప్రశ్న అడుగుతారు వచ్చేసరికి ఏదైనా ఆలస్యమైపోయింది మేము మధ్యలోకి వచ్చాము ఈ మా ఆ సందర్భంలో ఏం చేయాలి రెండు రకాతులు సున్నతులు చేసుకోవాలా లేకుంటే అదా అయ్యే వరకు మేము వేచి ఉండాలా అజా యొక్క జవాబు ఇవ్వడానికి అయితే సోదర మహాశైలారా అదా యొక్క జవాబు ఇవ్వడం చాలా పుణ్యకార్యం కానీ ఇమాం యొక్క హుతుబ వినడం అనేది అదా జవాబు కంటే ఎక్కువ ప్రాముఖ్యత గలది గనక సంక్షిప్తంగా రెండు రకాతులు చేసుకొని కూర్చోవాలి ఇమాము యొక్క హుతుబ శ్రద్ధగా వినాలి अल्लाह मनंदर मन जीवन में प्रती समय प्रवक्ता मोहम्मद सल अल्लम वूपन परकारा स्वीक आचरी भाग्यम प्रसाद चुका